మరి అంటే మరి ఎలా రుజువు ప్రేమ మనం ఎలా రుజువు పరచగలం మనం ఎలా రుజు పలుచారు గంటల ప్రార్థన చేస్తేనో మనం రుజువు పరచగలమా ప్రేమ ఉందని లేదు మనం ఎక్కువ కానిపిలిస్తేనో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా రుజువు లేదు మనం ప్రయాసపడి సువార్థ పరిచయం చేస్తే దేవుడిని మనం ప్రేమిస్తున్నాము అనేది మనం రుజుకుపరచుకోగలమా ఎలా మనం దేవుడిని ప్రేమిస్తున్నాము అనేది రుజువుపరచుకోగలమనంటే యశు ప్రభు రొమిల్ కాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో పౌలు గారు చెప్తారు ఏమనంటే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకానూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను దేవుడు తన ప్రేమను ఇక్కడ వెల్లడిపరుస్తా ఉన్నాడు తన ప్రేమను మన పట్ల చూపిస్తా ఉన్నాడు ఎలా చూపిస్తున్నాడంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం పాపులుగానే ఉండంగానే మనకు అర్హత లేదు మనకు యోగ్యత లేదు మనం ఏమాత్రం కూడా ఆయనకి తగిన వారము కాము అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తాడంటే తను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగివచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు ఆయన గురించి వర్ణించాలంటే మన వల్ల కాదు ఆకాశ మహాకాశములు పట్టజాలను గొప్ప దేవుడారు ఎవరు సమీపింపరాని స్టేజ్లో ఆయన మాత్రమే ఉండే దేవుడే అంత గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని ఆయన ఎంత ఆర్భాటంతో ఉంటాడు ఎంత వైభవంతో ఉంటాడు చుట్టూ దేవదూతలు పెద్దలు అంత ఎంత ఎంత హంగమా ఉంటుందో మరి అవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేవు అవన్నీ కూడా దేవుడిని సంతోషపరచడం లేదు ఆయన ప్రేమ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు ఆ వైభవాన్ని ఆ సమస్తం కలుగున్న అంతటిని విడిచిపెట్టి తన మహిమను విడిచిపెట్టి తను తాను రిక్తునిగా మార్చుకొని మానవ స్వరూపం ధరించుకొని లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు ఎన్నో అవమానాలు ఎన్నో దెబ్బలు ఇవన్నీ పొందాడు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువు ఏంటిది ఆయన చేసినటువంటి త్యాగం త్యాగం దేవుని మనం ప్రేమిస్తున్నాం అనే దానికి రుజువు త్యాగమే ఆయన సర్వశక్తి సర్వాధికారి ఉండి అన్ని విడిచిపెట్టుకొని వచ్చేశాడు ఆయన గొప్పవాడై నా పాపులైన మానవుల చేత ఏ మాత్రము కూడా తను తను తగ్గించుకోవడానికి వెనుకాడలేదు ఏ మాత్రం కూడా తను తను తగ్గించుకోవడానికి అతను అది ఏమి బాధపడలేదు తను తాను సమర్పించుకున్నాడు తను తాను అర్పించుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే రుజువు ఆయన చేసినటువంటి త్యాగం ఆ త్యాగం లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించినట్టు కాదు ఆయన నోటి మాటతో ఈ సర్వసృష్టిని కలుగు చేసిన దేవుడు అదే నోటి మాటతో పాపులమైన మనల్ని తుడిచిపెట్టొచ్చు కానీ ఆయన తగ్గించుకొని వచ్చాడు ఆయన త్యాగం ద్వారా మనల్ని ప్రేమిస్తున్నాడని మన రుజువు పరిచాడు కాబట్టి ఈ రోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము ఈ రోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అదే మొట్టమొదటని చెప్తున్నాడు మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నానికి రుజువు ఏంటిదంటే త్యాగమే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనే దానికి రుజువు ఏంటంటే త్యాగం మన జీవితంలో మనం ప్రార్థన చేసినా మనం వాక్యాలు ధ్యానించినా వాక్యాలు చెప్పినా ఏం చేసినా కానీ మన జీవితంలో త్యాగము లేకపోతే మనం దేవుణ్ణి ప్రేమించిన వరం కాము దేవుని కొరకు మనం మనల్ని త్యాగం చేసుకోకపోతే మనల్ని మనం అర్పించుకోకపోతే మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళము కాము నేను ఏమర్పించుకోవాలా నేను అన్ని డబ్బులు అర్పించుకున్నాను సమయాన్ని అర్పించుకుంటున్నా నాకు నేను ఏం అర్పించుకోగలను అని అంటే నానంటున్నాడు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన దేవుడిని ప్రేమించాలి అని అంటున్నాడు మన మన హృదయంలో దేవునికి తప్ప మరికి దేనికి కూడా చోటు ఉండకూడదు మన హృదయం నిండా కూడా దేవుడే ఉండాలని చెప్తున్నాడు లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు వాటిని చూసి మనం భయపడకూడదు వాటిని చూసుకొని దేవుడు నాతో ఉన్నాడా లేదా ఈ దేవుడు నాకు నాకు ఉన్నాడా లేదా దేవుడు నాతో ఉంటే నాకెందుకు శ్రమలు దేవుడు నాతో ఉంటే నాకు ఎందుకు ఇబ్బందులు అనే చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి తలంపులు అవి దుష్టుడు మనం కలగజేసేవి అనంటే మన హృదయంలో వాటికి మనం చోటిస్తున్నాము వాటికి మనం లోబడుతున్నాం ఎక్కడో దుష్టుడు మనలో ఇంకా పనిచేస్తున్నాడు అని అర్థం ఇంకా మనం పూర్తిగా దేవునికి లోబడలేదని అర్థం వాటికి మనం లోబడుతున్నాం ఆ తలంపులకు మనం లోబడుతున్నాం దుష్టుడు మనతో పనిచేస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని ఇంకా వాడు ప్రభావితం చేస్తున్నాడు కానీ దేవుడు మనలో నిండుగా ఉంటే పూర్ణ హృదయంతో మనం దేవుడిని ప్రేమిస్తే దేనికి కూడా భయపడ దేనికి కూడా బెదరం ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ముందుకు వెళ్తానే ఉంటాం ఇక్కడ దేవుడిని ప్రేమించడానికి ప్రధానమైన దేవుడిని ప్రేమించాము అనే ప్రధానమైన రుజువు మనల్ని మనం తగ్గించుకోవడం దేవుడు ఎలా తగ్గించుకున్నాడు అర్హత లేకపోయినా తను తను తగ్గించుకున్నాడు అర్హత లేకపోయినా తను తను రిక్తునిగా మార్చుకున్నాడు అర్హత లేని వారి కోసం ఆయన వచ్చాడు ఈ రోజు మనం కూడా మనం వెళ్ళే పరిస్థితుల్లో మనం ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాం మనం ఎంతవరకు త్యాగం చేసుకోగలుగుతున్నాం చూడండి ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే ఒక మాట అంటే రెండు మాటలు అంటారు ఒక మాట అంటే నాలుగు మాటలు అంటారు ఇది లోకస్తుల స్వభావం మరి ఆ సమయంలో ఎందుకు వాళ్ళు తగ్గించుకోరు అంటే చూపించుకుంటారు వాడు ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని ఎవరైనా ఒక వ్యక్తి కొట్టడానికి వచ్చి ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చారనుకో నాకు ఇంకా నీకంటే బలవంతుని నేను అని చెప్పి నలుగుని తీసుకొని పోయి కొట్టిస్తూ ఉంటారు ఒక కేసు పెడితే వీళ్ళు నాలుగు కేసులు పెడతా ఉంటారు ఈ రీతిగా మారుతా ఉంటారు కానీ దేవుడికి దేవుణ్ణి ప్రేమించే మనకి ఆ స్వాతంత్ర్యం లేదు ఎందుకనంటే ఒకటి మనల్ని పడదోసినా మనం పడిపోయే వాళ్ళం కాదు ఒకటి మనల్ని తిట్టినా మనకు పోయేదేమీ లేదు ఎందుకనంటే సమస్తం దేవుడు చూస్తూ ఉండండి ఒకటి మనల్ని కించపరిచినా మనకేమి ఈ లోకంలో మనకి పరువేమీ పోదు ఎందుకంటే మనకు కించపరచబడే కొద్దీ దేవుని దగ్గర మన ఫలము అధికమవుతా ఉంటుంది మనం వెళ్ళే మన దైనందిన జీవితంలో మన రెగ్యులర్ జీవితాల్లో ఎంతవరకు మనము తగ్గించుకొని ఉండగలుగుతూ ఉన్నాం ఎంతవరకు మనము దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు జీవించగలుగుతా ఉన్నాం త్యాగం చేసుకోగలుగుతా ఉన్నాం ఈ లోకంలో చాలా మంది మారకపోవడానికి ప్రధాన కారణం ఏంటిదంటే క్రైస్తవులను చూస్తే ఎందుకంటే లోకస్తులు ఎలా ఉంటారో క్రైస్తవులు కూడా అలానే ఉంటారు వీళ్ళు గుడికి వెళ్తారు వీళ్ళు చర్చకి వెళ్తారు ఒక డిఫరెన్స్ తప్ప ఇంకా ఏ విషయంలోనూ తేడా కనిపించదు ఏ విషయంలో కూడా మాటలే కానీ చూపులే కానీ తలంపులే కానీ వేటిల్లో కూడా తేడా కనిపించదు కానీ అలా ఉంటే మనము మనము దేవుణ్ణి ప్రేమించిన వరము కాము మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని మనం త్యాగం చేసుకుంటాం మనల్ని మనం తగ్గించుకుంటాం దేవుడు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనం త్యాగం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అన్ని పరిస్థితుల్ని అనుకూలపరుస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం తగ్గింపు జీవితాన్ని కోరుకుంటామో తగ్గింపు కలిగి కోరుకుంటామో మనం ముందుకు వెళ్తా ఉంటామో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ముందుకు వెళ్తూ ఉంటామో మన మార్గాన్ని దేవుడు సరాలం చేస్తూ ఉంటాడు నా జీవితంలో నేను చేసేదే ముందు నాకు ఇద్దరు ముగ్గురు ముందు మాట్లాడాలన్న కూడా చాలా భయం చాలా సిగ్గు ఏం మాట్లాడతానో నాకు కూడా తెలియదు ఒంటరిగా ఉన్నప్పుడు నేను బాగా మాట్లాడగలుగుతాను కానీ నలుగురు ముందు నిలబడి మాట్లాడాలంటే నా వల్ల కాదు నాకు రాదు కూడా కానీ నేను ఎప్పుడైతే దేవుడు నన్ను శ్రమకుండా తీసుకెళ్ళాడు మా మారు రక్షణ ఇచ్చాడు తర్వాత నేను అన్నవాళ్ళ గ్రూప్ జాయిన్ అవ్వడం జరిగింది జరిగిన తర్వాత నేను ఎటు వెళ్తున్నా ఏం చేస్తానో నాకు కూడా తెలియదు నా భాష ఎటువంటిదంటే నా భాష ఎలా ఉంటుందంటే ఒక్క బూత్ మాట మాట్లాడకుండా మంచి ఒక ఆ మాట అనేది కంప్లీట్ అవ్వదు లక్షణైతే పొందాను ఒక భూత మాట్లాడకుండా ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ కాదు ఆ సెంటెన్స్ కంప్లీట్ కాదు ఒక్కోసారి నేను మాట్లాడుతున్నాడు నాకే విరక్తి వచ్చింది నువ్వు బాప్తీసం తీసుకున్నావు దేవుని నమ్ముకుంటున్నావు నీ బతికేంది ఇలా నీ మాట్లేంది ఇలా ఉన్నాయి నేను వారం రోజులు ఉపవాసం చేశాను దాని కొరకు అవి పోవాలని చెప్పి వారం రోజులు ఉపవాసం చేశాను తర్వాత నాకు భయం ఈ భయం ఎక్కడికి వెళ్ళినా భయం ఇద్దరు ముగ్గురు ముందు ప్రార్థన చేయాలన్నా భయం మరి నువ్వు సేవ చేస్తానంటున్నావు నువ్వు సేవ చేయాలని ఆశ కలుగున్నావు నువ్వు ఏం సేవ చేస్తావు ప్రార్థనే సక్రమంగా చేయలేకపోతున్నావు ఒక మాట మాట్లాడలేకపోతున్నావు ఉనుకుతున్నావు జంకుతున్నావు ఏం చేస్తావు నువ్వు ఏం పని చేయగలవు నువ్వు అని చెప్పి నాలో నాకే గద్దెంపు వచ్చింది భయం నుంచి అలాగైనా బయటపడాలి ఈ భయం నల్ల ఉండకూడదు నేను ధైర్యంగా నిలబడగలగాలి ధైర్యంగా మాట్లాడగలగాలి ఎవరి ముందైనా సరే అని చెప్పి తీర్మానించుకున్నాను ఎట్లా ప్రభు అంటే నాకు తెలియదు ఎలాగవు ఏం చేస్తావో నాకే తెలియదు నేను నలభై రోజుల కోసం చేశాను ఎప్పుడు చెప్పుకోలేదు ఇవన్నీ కూడా నేను చేశాను చేస్తే దేవుడు అద్భుత రీతిగా భయాన్ని తొలగించాడు ఉద్యోగంలో నా పరిస్థితి ఎలాంటిది అంటే మూడు నెలలు జాబ్ లేదు మూడు నెలలు నేను చాలా కష్ట కష్టాలు పడ్డాను ఈఎంఐలు కట్టుకోవడానికి డబ్బులు లేవు తినడానికి డబ్బులు లేవు చాలా ఇబ్బంది మళ్ళీ ఈ జాబ్ పోతే నాకంత ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు నాకంత ఇంగ్లీష్ కూడా రాదు నేను ఈ జాబ్ పోతే మళ్ళీ ఎలా జీవించగలను ఎలా నేను బతకగలను అని ఈ నాలో ఉండేవి నేను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం తక్కువ తక్కువ చిన్న చిన్న వారికి ఇచ్చారు కాబట్టి తప్పించుకున్నాను నేను అదే కనుక కాంప్లికేట్ టాస్క్ ముందుగా నచ్చుటేట అప్పుడే పోయేదా ఉద్యోగం నేను కొంత నిలదొక్కున్నాక కొంత నేర్చుకున్న తర్వాత వాళ్ళు కాంప్లికేట్ టాస్క్లు ఇచ్చారు అంటే అప్పుడు ఏంటంటే వీళ్ళు కాంప్లికేట్ ఇస్తారేమో వీళ్ళు ఇంకా ఇంకా గట్టి నేను చేయలేను అని చెప్పి అనుదినం భయం ఎవరన్నా మెసేజ్ పెట్టారు ఏ కాంప్లికేట్ టాస్క్ తీసుకొచ్చారు ఏమేమిపోతున్నారు ఏం అని చెప్పి భయం వణుకుతాయి కాళ్ళు అంత భయంకర ఎవరూ చెప్పుకోలేదు భయంకరంగా ఏడ్చేవాళ్ళు నేను ఎవరో తెలియదు మళ్ళీ మా కుటుంబంలో ఎవరికి కూడా తెలియదు మా ఈవెన్ మా మిసెస్ కూడా తెలియదు నేను ఏడ్చేశాను అంత భయంకరంగా ఏడ్చేవాడు ఆ ఉద్యోగం స్టార్ట్ చేసే ముందు పదిహేను నిమిషాల ముందు ప్రార్థన చేసుకుని ఉద్యోగానికి వెళ్ళేవాడి ఏడుస్తూ వెళ్ళేవాడి ప్రభుత్వం నాకైతే తెలియదు ఇప్పుడైతే ఈ కరోనా సిచ్యువేషన్ బయటపడుతున్నాయి తెలియదు దీని నుంచి నేను ఎలా బయట పడ పడగలను నాకైతే తెలియదు నేను నీ మీదనే ఆధారపడుతున్నాను ఈ ఉద్యోగం వచ్చింది నువ్వే కానీ నేను ఎలా దీని నుంచి బయటపడగలను ఎలా నేను దీని నుంచి నేర్చుకోగలను నువ్వే నాకు సహాయం చేయి ఇచ్చే టాస్కల్ ఇంట్లో నువ్వే నాకు సహాయం చేయాలని చెప్పి అలా ప్రార్థన చేసుకొని ఒక మూడు నాలుగు నెలల తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ రాలేదు ఎప్పుడైతే నేను ఉపాసన చేశాను ఎప్పుడైతే నేను దేవుడిని భారంతో ప్రార్థన చేసి అడిగానో దేవుడు ఆ భయాన్నించి నన్ను విడిపించాడు దేవుడు నేను ఖచ్చితంగా విడిపించాను చాలా ధైర్యంగా చెప్పగలను అది విడిపించిన తర్వాతే నేను పరిచయంకి వెళ్ళడం మొదలుపెట్టాను వెళ్ళాను ఏం చేశాను నాకు కూడా తెలియదు రెండు కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నాను కొన్ని బిస్కెట్లు తీసుకున్నాను చాక్లెట్లు తీసుకున్నాను వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినాడు రోడ్ల మీదకి వెళ్ళాను దేవుడు అద్భుత రీతిగా ఇద్దరు ముగ్గుని పరిచయం చేశాడు చాలా మందికి విన్నారో విన్నారో వచ్చారో రాలేదో తర్వాత సంగతి నేనైతే చాలా మందికి స్వార్థం చెప్పాను అక్కడక్కడ కూర్చొని ఉంటారు అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి సువార్త చెప్పాను అట్లా ఇద్దరికి రక్షణ కూడా ఇచ్చాడు దేవుడు హరితగా వాడుకున్నాడు తర్వాత ఆయన సంఘానికి తీసుకెళ్లాడు సంఘానికి తీసుకెళ్లాడు ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల తిప్పుతూనే ఉన్నాడు దాదాపు ఇరవై సంఘాలు పైన దేవుడు తిప్పుతూనే వచ్చాడు కృతజ్ఞత మీటింగ్సే గాని తర్వాత వీధి సువార్తల్లోనే కానీ లేదా రకరకాలుగా రకరకాలుగా చనిపోయే దగ్గర గానీ ఎన్ని దగ్గర ఎన్ని రకాలుగా దేవుడు నన్ను వాడుకున్నాడు అంటే ఇంతగా నేను చేయడానికి కారణము నా గొప్పతనం అయితే ఏమీ లేదు నా గొప్పతనం ఏమీ లేదు నేను ఇప్పటికీ కూడా వాక్యం చెప్పాలంటే నా భయం అంటే అక్కడికి వెళ్ళేంత వరకు కూడా కొంత భయం ఉంటుంది కానీ ప్రభు నేను నిన్ను నమ్ముకునే వెళ్తున్నాను నిన్ను నమ్ముకునే వెళ్తున్నాను నువ్వే నాకు సహాయకూడవు చెప్పి అక్కడికి నిలబడితే అక్కడ శక్తి ఎలా వస్తుందో తెలియదు ఆ మాటలు ఎట్లా వస్తుందో తెలియదు అద్భుత రీతిగా మాట్లాడుతూ వెళ్ళిన వాళ్ళు పదే పదే అడుగుతూ ఉంటారు రమ్మని అడుగుతూ ఉంటారు ఇరవై సంఘాలకి వెళ్తాం ఇరవై మంది అడిగితే వెళ్ళగలం పత్తి నెలకి మా దగ్గర రమ్మంటారు పోలేదు అంటే నేను నా గురించి చెప్పుకోవట్లేదు ఎందుకంటే దేవునికి మనం అర్పించుకొని దేవునికి మనం సమర్పించుకొని ప్రభువా నేను నేను నీ పరిచయం చేయాలి నేను నీ కొరకు జీవించాలి నేను నిన్నే మహింపరచాలి అని చెప్పి మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఆయన్ని పూర్తిగా ప్రేమించడం ఇష్టపడతామో ఈ ఎప్పుడైతే పూర్తిగా ద్వేషించడం ఇష్టపడతామో అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు అంటే నేనేమో సాధించారని నేను చెప్పలేదు కానీ ఒక మెట్టు నేను ఎక్కగలిగాను ఇంకా చాలా ఉన్నాయి గలడానికి ఒక అడుగు నేను వేశాను అని నేను చెప్పగలను ఇంకా ముందు ముందు అడుగులన్నీ ఆయనే శక్తినిస్తాడు ఆయనే నడిపిస్తాడు ఒక మాట ఉంటే చూడండి కొరందులు కాసిన పత్రికలో రెండో పత్రికలో కొరందులు రాసిన రెండో పత్రిక నేను ముగించేస్తాను కొరందులు రెండో పత్రిక ఏడో ధ్యాము పదో వచనంలో కొరందులు రాసిన రెండో పత్రిక ఏడో ధ్యాయము పదో వచనంలో శైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను ఈ మాట నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తా ఉంటాను ఏంటిదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులు కలిగి చేస్తారు ఈ చి ఈ దుఃఖం ఎలా ఉంటుందంటే ప్రభు నేను ఈ యాజ్ఞంలో పడిపోతా ఉన్నా నేను సంతోషపరచలేకపోతున్నా నా కార్యాలే నేను చూసుకుంటున్నాను నీకు దగ్గరగా రాలేకపోతున్నాను నా జీవితం ఇలా ఉంది నేను నిన్ను సంతోషపరచలేకపోతా ఉన్నాను నేను నీకు దగ్గరగా రాలేకపోతా ఉన్నాను నాకు అనేకమైన ఆటంకాలు అని దుఃఖపడుతూ దేవునికి దగ్గర కాలేకపోవడానికి ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు రాలేమని ఉంటాయి కదా ఈ లోకంలో మనకి ఉండే బాధలు అవి దొరకలేదని కాదు దేవునికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నానంట దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నానంట దేవుడు నన్ను చూస్తే దగ్గరికి తీసుకుంటాడా తీసుకోగలడా అతికి నా అని పరిశీలించుకుంటూ వాటిని జయించాలంటే కష్టమే ఈ లోకాన్ని బాగా అనుభవించిన ఒకసారి బయటకు రావాలంటే రాలేము కానీ రావాలి అని ఆశ ఎట్టే బయటపడాలన్న ఆశ ఇలా ఉంటూ ఆ దేవునికి దగ్గరగా లేమని జీవిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ వాటిని కూర్చి ఏడుస్తూ ఉండేదాన్ని ఆయన దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే దేవుని చిత్తం ఏంటిదంటే మనం పరిశుద్ధంగా ఉండాలనేదే దేవుని చిత్తం నేను కూడా పరిశుద్ధంగా ఉండాలనేదే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఈ దుఃఖము రక్షణార్థమైన మారు మనుషులు ఇది రక్షణార్థమైంది మారు మనుషులు అనుగ్రహిస్తుంది నూతన పరుస్తుంది మన హృదయం నుండి చెడుతానంత బయట తీసుకొని వెళ్తుంది మొత్తాన్ని మామూలుగా దేవునికి తగినట్లుగా మారుస్తుంది ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు ఈ మారు మనస్సు దుఃఖాన్ని పుట్టించదు ఇది దుఃఖమే దైవ చిత్తాను సరమైన దుఃఖము ఒక దుఃఖము ఈ దుఃఖము మారు మనసును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను ఈ మాటలు చదివినప్పుడు మనకి ఏం చూసుకురావాలంటే ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందమో అని విచారింపబడి అన్ని జనులు విటమితి విషయమై విచారిస్తారని చెప్పాడు ఏమి తిందుమో ఏమి తాగుదము అంటే మన శరీరం గురించి మన యొక్క ప్రాణం గురించి దేవుడు అక్కడ మాట్లాడతాడు అంటే మన శరీరం గురించి మన ఆత్మ మన యొక్క ప్రాణం గురించి మనం చింతచినప్పుడు అన్ని జనుత దేవుడు మనల్ని పోల్చాడు నీకు నీకు ఇవన్నీ కావాలని తండ్రికి తెలుసు నీ శరీరానికి ఏం కావాలో నీ ప్రాణం నిలబడ్డానికి ఏం కావాలో ఇవన్నీ మీ తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట పెతకండి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తానన్నాడు ఎప్పుడైతే దైవ చిత్తానసరమైన దుఃఖాన్ని మనం కలిగి ఉంటామో మనకు కావలసినవి ఈ లోకంలో కావాల్సినవి మన ఆత్మీయమైన మేళ్లు అన్ని రకాలుగా మనం అభివృద్ధి పొందుతూ ఉంటాం అన్ని రకాలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మరి అప్పుడు మనకు దుఃఖం ఎందుకు వస్తుంది ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాము అదే రీతిగా శారీరకంగా కూడా మనం ఎదుగుతూ ఉంటాము అప్పుడు మన దుఃఖం ఎందుకు వస్తుంది అదే అని అంటున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను ఈ మారు మనస్సు దుఃఖం పుట్టించదు అది దుఃఖాన్ని కలుగజేయదు సంతోషాన్ని నింపుతుంది ఇటువంటి పరిస్థితులైనా సంతోషంతోనే ఉంటాం అయితే మా లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను ఈ లోక సంబంధమైన దుఃఖాలు అది ఏమైనా కావచ్చు మన ప్రాణం గురించి మన శరీరం గురించి ఆలోచించే ఏదైనా కావచ్చు అవి ఈ లోక సంబంధమైన దుఃఖం వాటి గురించి విచారించే వాళ్ళు వాటి గురించి చింతించే వాళ్ళు దేవుడు చెప్పాడు అన్య ఎవరు యేసు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన దగ్గరికి రాని వాళ్ళు వారు ఎలా అవుతారు పరలోకరాజ్యం అదే చెప్తున్నాడు మరణం అంటే ఈ శరీరకమైంది కాదది ఆత్మీయమైన మరణం మనందరూ తెలుసు కదా కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నానంటే దేవుణ్ణి ప్రేమించడం మనం మొదలు మన ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగిస్తూ ఉంటాడు అవన్నీ దేవుడు తీసివేస్తూ ఉంటాడు నాకు మొట్టమొదటిగా నాలోనే పలగెత్తుంది దేవుడు తొలగించాడు తర్వాత నేను పరిచర్ చేయాలనుకున్నప్పుడు ఉద్యోగం ఆటంకంగా ఉంది దేవుడు అద్భుతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు నేను కూడా కళ్ళలో అనుకోలేదు ఆ ఉద్యోగం వస్తుందని అంత గొప్పగా దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు ఎప్పటికీ నడిపిస్తున్నాడు రకరకాలుగా తిరుగు తిప్పుతున్నాడు నేను కూడా అనుకోలేదు ఇన్ని ప్రాంతాలకు నేను వెళ్తాను ఇంతమందికి సువార్త చెప్తాను కఠినమైన విలేజెస్ కూడా వెళ్ళాను చాలా మన నిర్మలు వెళ్ళినప్పుడు ఎంత అన్ని జనులు పది మంది వచ్చి కూర్చున్నారు అమ్మాయిలు వాళ్ళందరికీ దేవుని వాక్య చెప్తే వాళ్ళు సంతోషం అంటే దేవుడు మనం వెళ్తూ ఉంటే ఆయన పట్టుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు ముందుకు చూస్తూ ఉంటాడు దేవుడు ఎందుకు వెనక లాగాలనుకుంటాడు చెప్పండి ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఆయన ఎందుకు వెనకలాగాలనుకుంటాడు వెనక లాగాలను దుష్టుడు వాడికి దేవుడు అధికారం ఇవ్వడు ఎందుకంటే ఆయన పని చేస్తున్నాం కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా పోయినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి దెబ్బలేస్తూనే ఉంటాడు కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము అనే దానికి రుజువు ఏంటిదంటే సమర్పణ త్యాగం అది ఏదైనా కావచ్చు దేవునికి మనకు అడ్డుగా వచ్చింది ఏదైనా కావచ్చు దాన్ని మనం త్యాగం చేసుకున్నప్పుడే మనం దేవుణ్ణి పూర్తిగా ప్రేమించిన వాళ్ళు దేవుని ఆయన దేవుడు ఆయన సర్వలోకంలో ఆయన సర్వోన్నత అత్యున్నత సింహాస్త్రం దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి లోక పాపం అంతా మీద వేసుకోలేదా లో పాపం వేసుకున్నాడు కదా వేసుకోబట్టే కదా మనం మన పాపం అంతా ఆయన పరిశుద్ధుడు ఆయన ఆ మీద పాపంతో ఉన్నాడు పాపం అంతా మీద వేసుకున్నాడు ఆయన పరిశుద్ధితోనే ఆయన పాపం వేసుకోవడానికి సిద్ధపడ్డడానికి లేకపోతే మన పాపం ఎలా పోతుంది అలానే మనం కూడా దేవుని నిమిత్తము మనల్ని మనం త్యాగం చేసుకుంటుంటే మనం దేవుణ్ణి ప్రేమించిన అవుతాం అలానే అదే దేవుడు రుజువుపరిచాడు కాబట్టి నా జీవితంలో దేవుడైతే ఎన్నో కార్యాలు చేసాడవని చెప్పాలని చాలా టైం పడుతుంది ఎందుకంటే నేను వెళ్ళిన ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కరు నా ముందు నిలబడ్డ వాళ్ళు చాలా పెద్ద ఎక్స్పర్ట్లు నిలబడతారు పెద్ద వాక్యం నిలబడి నిలబడతారు అటువంటి నిలబడ్డప్పుడు నాకు ఒక్కొక్కసారి శివర్ ఇంతమంది ముందు ఎంత చెప్పగలను కానీ అక్కడ నిలబడితే దేవుడు అద్భుతరీతీత కార్యాలు జరిగించాడు వాళ్ళే వచ్చి పలకరించి వాళ్ళ సంఘానికి తీసుకెళ్ళాడు ఒక వ్యక్తి అయితే నన్ను ఈ సంవత్సరం వాగ్దానం ఏంది నిజంటే నేను చెప్పలేదు ఎందుకు నేను నమ్మలేదు నేను అమ్మాను కాబట్టి వాళ్ళు బాగా నమ్ముతారు హిబ్రన్ ఆయన కింద చూసి ఎంత దారుణంగా చూసినంటే అంత దారుణాలు చూశాడు పిలిచిన ఆయన రకరకాలుగా మాట్లాడాడు తర్వాత డిసప్పాయింట్ అయిపోయాడు అనవసరంగా పిలిచాను ఇతన్ని అని చెప్పి ఆ వ్యక్తి చాలా అయిపోయాడు సరే పిలిచిన వ్యక్తిని అవమానపరచకూడదు చెప్పి సంఘానికి తీసుకెళ్లాడు వాక్యం చెప్పిన తర్వాత ఇప్పటిదాకా నేను ఐఏఎస్ వెళ్ళింది ఆ వ్యక్తి దగ్గరికే ఆరు సార్లు ఏడు సార్లో వెళ్ళాను ముసలాయన డెబ్బై ఆయన ఆ వ్యక్తి ఎంత దాన్ని నాకు ఆ అవసరంగా వచ్చాను ఈ వ్యక్తి ఎట్లాగైనా సరే ప్రభా మార్చాలి ఇంత మాట్లాడాలి నువ్వు విన్నా మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాలి అని పిలవాలి వ్యక్తి నేను అదే ప్రార్థన చేసుకుని చర్చ దగ్గరికి వెళ్ళాను చర్చ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పే ముందు కూడా అదే ప్రార్థన చేస్తాను ఏవిడు అద్భుతంగా ఆయన దగ్గర నడిపించాడు ఆయనే ఫోన్ చేస్తాడు ఏడు ఎక్కువ దగ్గరికి ఆయన దగ్గరికే మళ్ళినాను మొదటో ఈ వ్యక్తి ఏం వాకింగ్ చెప్తాడు ఏ వాక్య ఏం చెప్తాడు అన్నట్టుగా చూసిన వ్యక్తి ఆ వ్యక్తిని అనేకమైన సాలు గిలిచాడు అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఆయన పరినిమిత్తము ఆయన కొరకై మనం ప్రయాసపడి వెళ్తూ ఉంటాడు సమస్తము సమకూడి ఆయన జరిగిస్తూ ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఆటంకాలు తొలగిస్తూ ఉంటాడు ఇది ఏదైనా కావచ్చు కానీ మనం మన స్వార్థం చూసుకుంటూ మన యొక్క స్వలాభాన్ని మన యొక్క కార్యాలను చూసుకుంటూ దేవుని నిర్లక్ష్య దేవుడు అది అంగీకరించాడు ఎందుకు అంగీకరించడంటే ఆ రక్షింపబడిన మనమంతా కూడా ఆయన శరీరం ఆయన శరీరము ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవంగా చేశాడు మరి ఒక్కొక్కరిని ఒక అవయవంగా చేసినప్పుడు ఒక అవయవం సరిగా పని చేయకపోతే ఆ శరీరం ఏమవుతుంది కాలు సరిగ్గా పనిచేయలేదు మరి కాలు నడవట్లేదు మరి ఆ వ్యక్తిని ఏమంటాం చెప్పండి పక్షవాతం చెప్పి వచ్చిన వ్యక్తి అని అంటాం చెయ్యి పని చేయకపోతే అవిటి వ్యక్తి అని అంటాం మరి ఆయన శరీరం సరిగ్గా పని చేయకపోతే ఆయన శరీరంలో ఒక పాట పని చేయకపోతే మరి ఆయన శరీరం అవిటి దగ్గుతుందా అది దేవుడికి ఇష్టం ఉండదు మనం అవిటి వాళ్ళగా ఉండడం ఇష్టం ఉండదు ఆయన శరీరము పరిపూర్ణంగా ముందుకు వెళ్ళాలి శక్తి కలిగిందే ఉండాలి కోరుకుంటాడు అవిటి వారుగా ఉండడం కోరుకూడదు అది ఏ రూపంగా అయినా సరే ఆయనకి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ప్రేమించినప్పుడు ఆయనే బయలుపరుస్తూ ఉంటాడు ఆయనే ముందుకు నడిపిస్తూ ఉంటారు ఏదో ఒకరోజు ఈ రోజు మనకు రహించకపోయినా ఏదో ఒకరోజు దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి మొట్టమొదటి అడిగేసినప్పుడు అది తర్వాత అడుగులు ఆయనేపిస్తాడు మొట్టమొదట మనం చేయాల్సింది అడుగు ఆయన ప్రేమించే ఆయన ప్రేమించినప్పుడు బలపరిచేది ఆయన ఆదరించేది ఆయన నడిపించేది ఆయన మిగతా అడుగులన్నీ ఆయన నడిపిస్తా ఉంటాడని మొట్టమొదటి అడిగా మనం వేయాలి మిగతా అడుగులన్నీ ఆయన నడిపిస్తాడు అది మన దేవుడు గొప్పతనం కాబట్టి దేవుడు మనం ఇప్పటికీ ఇది ఇప్పుడు మనం పరిశీలించుకోవాలా మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలా అయితే మనం ప్రేమిస్తూ ముందుకెళ్తే దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి కొద్ది వాక్యాన్ని సిద్ధించింది